స్తోత్రం నాయన ప్రభాయేశంలోకి వెళ్ళాలి స్తోత్రాలు దేవపభ సాయంకాల సమయంలో దేవ ప్రభావ మన సన్నిధిలో ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీకే మాయమ హృదయకాలం నుంచి ఇప్పటివరకు కాచి కాపాడు దేవాయశ్వరు మరి ఒక లైఫ్ మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్థాయి మా ప్రభావ హృతజ్ఞత దేవ ఆరాధిస్తారు మా ప్రభా నిన్ను దేవాయస్ ఇక్కడ ఎంతో మంది దేవాయస్ మా నిన్ను వేడుకొని కోస్తారు ప్రతి ఒక్కరికి మనసు వాంచ తీర్చండి మా ప్రభా మా పాటలలో దేవాయశ్వరు వాక్యంలో మా ప్రార్థనలో ప్రతి మీరే ఉండి నడిపించండి మా ప్రభ ఇక్కడ ఇద్దరు ముగ్గురు అక్కడ ఉండరు మా దేవ మహాప్రభ ఇక్కడ ఉన్నాడు మా చింత చేర్చండి మా ప్రభు ఇంకా పశుదశక్తి నడిపించండి మహాప్రభ ప్రతి ఒక్క దాంట్లో మేము దేవాయస్మరుని అందరు భయభక్తులు కలిసి జీవించే భాగ్యం దయచేయండి మా ప్రభా రక్షణ మార్గం దేవాయస్మ కొనసాగించాలని సాయం చేయండి మాప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవ ప్రతి వచ్చే విశ్వ క్రీష్ను గర్దించండి మీరే తోడు అయినాడు మా మీరే సాయం ఇంకా రానేక ఉన్నారు చాలా మంది మా ప్రభా వచ్చిన సాయం చేయడం మా ప్రభావ మీరే తోడ వింటారు అని మా ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబు నేస్ పీడబెడ్రీ ఆమె దొరకవు దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకములో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు ్రీస్తు కావాలంటే లోకాషలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాషలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులు దొరికేవి దొరకవు లోకములు లోకంలో దొరికే పాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులు దొరికేవి దొరకవు లోకములు లోకంలో దొరికే పాటిలో క్రీస్తు ఉండాడు పాపం క్షేమం సమాధానం ప్రశాంతత శుద్ధత్వం నిత్య జీవం ਦਰకను క్రీస్తునమ్ అంధవలనాలోచింజీ ఆశీదా క్రీస్తునిం అంధవలనాలోచింజీ ఆశీదా క్రీస్తునిం క్రీస్తులో దర్కేవి దర్కవ లోకములో लोक लो दर के पाटिल क्रिस्त दड़ु क्रिस्त लो दर के वी दुर्गा लोकम लो लोक लो दर के पाटिल क्रिस्त वंड अडु अवेदेयता आश्रदा अबदलू अलरी आसुरिया आक्रमम Duru kunu lukam lulun Andu valana alo chinchin Aashidham krihstu nin Andu valana alo chinchin Aashidham krihstu nin Krihstu ka valanti lukashal vadil nali Lukam krihstu ka valanti లోకాశలు వదలాలి లోకం వదనకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకములు లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకములు లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు అల్లి బ్రదర్ ప్రజలు ప్రేమా ఎంతో మహానీయో ఆకాశ తారా పార్వత సముద్ర ములకాన్ గోపాది అల్లు ఆకాశ తారా పార్వత సముద్ర ములకాన్న గోపాదీ ప్రేమా ఆగమ్యమానందే హృదయా ముని దు దూని కార్యములు గంభీరమీ నవి ఆగమ్యమానందే హృదయా మునిండ దేవుని కార్యములు గంభీరమై నవీ ప్రతి ఉదయ సాయంత్రములు ప్రతివయ సాయింద్రములుోగ్యములూ స్ోగ్యములూ హో సుని ప్రే ఇంతో మహానియము ఆక తార సముద్ర ములకాన్న గోపది హశ తార పార్వత సముద్ర ములకాన్న గోపదీ ఓయేసు ప్రేమా సంకట సమయము sagale ko nam day chu puna me da ani neenu mor petaga sankata samayamulo sagale ko nam దయచూపున మీద అని నేను మొర పెట్టగా వింటి నంటినీ నా మొరకు నుందే వింటి నంటినీ నా ముందే తోడు నుండు నంటి వీ తోడు నుండు నంటి వీ హల్లు ఏ ప్రేమాతో మహానియమూ ఆకర్ష తార పార్వతముద్రూలకా గోపాది హల్లూయ ఆకర్ష తార పార్వతముద్రూలక నో నీయు భయపడను నేనెప్పుడు పాచిక భయలు లో పారుండజేయును కొలు నీయు భయపడను నేను ఇప్పుడు పాచిక బయలు పారుండజేయును భోజాన జలములతో తృప్తి పరచున్ తృప్తి పరచున్ నాతో నుండు నాతో నుండుసూ అల్లెలు ఏసు నీ ప్రేమా ఎంతో మహానీయమూ ఆకాశ తార పర్వత్సముద్ర ముఖ నగోపది అల్లె ఆకాశ తార పర్వత్సముద్ర ములకన్న గోపది ఊయేసు నీ ప్రేమ యానే యాన్ని సంచారించిన నిరంతరముయసు యేసు కపారీ మరనందకారములో నీ సంచరించి నా నిరంతరముయేసు నా దు కపారీ అయి నడుపు కరములిచి నన్ను నడుపు మరుణ గల ప్రభు కరుణ గల ప్రభువు అల్లు యాసు నీ ప్రేమ ఎంతో మహానియము ఆకాశ తర పర్వత సముద్ర ములకా పర్వత్రోపాయ మన ప్రభువును రక్షిత యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను చిన్న ప్రార్థంతో మనం వాక్యాన్ని దానించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ఈ తండ్రి నీ ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమతో నన్ను మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు ఇదిగో ప్రభా ఇంతవరకు సజీవులుగా ఉంచి ఈ రాత్రి కాల సమయంలో నీ బిడలతో చేరిన ఆయన రీతిగా నిన్ను స్టానికి ఆరాధించడానికి నీ స్వరం వినడానికి నా ప్రభా మీరిచ్చిన గొప్ప దినతను వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ తెలుగు తండ్రి నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం తండ్రి మీరు నాయనా మీ ఆత్మతో నన్ను నడిపించండి మీ శిలో చాట్ను మన మరుగుపరచండి ప్రభు మీరే మహిమనుందండి నా ప్రభావ మాకు కావాల్సిన మాటలు మాకు అనుగ్రహించమని మీరే కృపచూకమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఆమె కీర్తనల గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం కీర్తనలు ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాము కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవచనం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది తర్వాత కీర్తనల గ్రంథము ఆ అధ్యాయము పదవ వచనం కూడా ఈ మాట రాయబడి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు పదిలో పిల్లలు లేమి గలవై ఆకలి గుణను యహోవాను ఏ మేలు కొద్దువై ఉండదు ఈ రెండు మాటల్లో దేవుడు రాయించిన మాట ఒకటే యహోవాను ఆశ్రయించే వారికి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు అని మాటలు దేవుడు రాయించాడు ఈ మాటలు రాసింది దావీదు భక్తుడు దావీదు భక్తుడేమీ తన ఉద్దేశంగా తనకు నచ్చినట్లుగా రాయలేదు ఏ ప్రవచనైనా కూడా మనిషి ఊహను బట్టి పుట్టదు మనుషుల ఇచ్ఛలను బట్టి మనిషి కల్పించుకొని ఎవరు కూడా రాయరు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ప్రతి ఒక్క వాక్యం అనేది ప్రతి ఒక్క ప్రవచనం అనేది రాయబడుతుంది అలానే ఈ రెండు మాటలు కూడా దావీదు తనంత తానేమి ఊహించుకొని రాయలేదు తన ఇష్టపూర్వకంగా దేవుణ్ణి కొనియాడుతూ ఏమి రాయలేదు పరిశుద్ధాత్ముడు ఆయనను ప్రేరేపించాడు కాబట్టే ఆయన ఈ మాట రాస్తాడు కాబట్టి ఈ మాటలు ఎంతో సత్యమైనవి ఎంతో నిజమైనవి ఇందులో అనుమానమే లేదు ఏంటి ఈ మాటలు సెలవిస్తుందంటే యహోవాను ఆశ్రయించే వారికి ఏమీ కూడా కొద్దివై ఉండదు యహో ఆశ్రయించి వారి నిమిత్తము ఆయన దాచి మేలు అది ఎంతో గొప్పది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి ఈ మాటలు ఇలా ఉన్నాయి మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనమే మన మన జీవితాల్లో మనమే లేదా ఇతర క్రైస్తవులను గాని చర్చికి వెళ్లే గాని మనము పరిశీలన చేస్తే చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మేలు కొద్దుగా ఉంటూనే ఉంటది ఇక్కడ ఈ మాట ప్రకారం అయితే ఏ మేలు కొద్దు ఉండదు అన్నాడు కానీ మన జీవితాల్లో మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మన జీవితాల్లో ఏదో ఒక మేలు పొదువుగానే కనబడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మేలు పొదువుగానే కనబడుతూ ఉంటుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు నా పక్క వాళ్ళకి జరుగుతుంది నాకెందుకు జరగడం లేదు నా పక్క వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి నా జీవితం ఎందుకు మారిపోవడం లేదు పక్క వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు నా జీవితంలో ఎందుకు దేవుడు కార్యాలు చేయడం లేదు అనేటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఈ మాట మన జీవితంలో నెరవేరడం లేదు ఎందుకు అనేకుల అనేకుల జీవితాలలో ఈ మాట నెరవేరడం లేదు అనేది కొంత తెలుసుకోవడానికి ఈరోజు ఈ సాయంత్రకాల సమయంలో మనం ప్రయత్నం చేద్దాం కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మనం చదివినట్లయితే కీర్తనల గ్రంథం నూట అధ్యాయము ఇరవై నుంచి ఇరవై వరకు మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే యహోవా నీ కార్యములు ఎన్ని ఎన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటి అన్నిటినీ నిర్మించిటివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదవని ఇవన్నీ నీ దయ కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి సమకూర్చుకును నీవు గుప్పిలి విప్పగావి మంచి వాటిని తృప్తిపరచబడును ఇక్కడ దావిదు భక్తులు అంటున్నాడు యహోవా నీ కార్యములు చాలా రకాలుగా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి నీ జ్ఞానముతోటే వీటన్నింటినీ నీవు నిర్మించి తివి అని చెప్తూ ఆయన సముద్రాల గురించి మాట్లాడుతున్నాడు సముద్రాల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు దాంట్లో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి ఎన్నో చేపలున్నాయి ఆ సముద్రాలలో ఓడలు నడుస్తా ఉన్నాయి అని అంటూ ఆయన అంటున్న మాట ఏంటంటే చిన్నవి పెద్దవి చేపలున్నాయి ఎన్నో రకాల చేపలున్నాయి అని అంటూ తర్వాత ఇరవై ఏడవ వచనంలో ఆయన అంటున్నాడు తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చిదవని ఇవన్నీ నీ దయ కనిపెట్టుచున్నవి అనే మాట మాట్లాడాడు అంటే ఈ వచనం ప్రకారంగా మనం అర్థం చేసుకోవాల్సింది జల జల సముద్రంలో ఉండే జీవరాశిని పోషించేది దేవుడే వాటికి ఆహారాన్ని అనుగ్రహించేది దేవుడే ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడంట అక్కడ రాయబడిన మాట తగిన కాలములో నీవు వాటికి ఆహారం ఇస్తావు అని రాశాడు అంటే తగిన కాలములో ఈ వాటికి ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి రాశాడు ఆహారం ఇచ్చేంత అవి ఏం చేస్తాయి అంటే ఆయన దయ కనిపెడతాయి ఆయన దయ కనిపెట్టుకొని ఉంటాయి ఎప్పుడైతే దేవుడు వాటికి పెట్టినప్పుడు అవి కూర్చుకుంటాయి మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి అని చెప్పి ఇక్కడ రాయబడింది అలానే ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా మనం ప్రశీలిస్తే ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏందంటే మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతాయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతాయో నాకు కనబడేను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం నీతిమంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చినయు నా హృదయంలో నేను అనుకుంటుని ప్రసంగి అంటున్నాడు లోకములో విమర్శ స్థానం ఎక్కడైతే న్యాయం తీర్చాల్సిన స్థానం ఉంటదో విమర్శ చేయాల్సిన స్థానం ఉంటుందో అక్కడ దుర్మార్గం జరుగుతుందంట అన్యాయం జరుగుతుందంట అక్రమం జరుగుతుందంట ఎక్కడ న్యాయం జరగడం లేదని చెప్తున్నాడు ఎక్కడ కూడా సరైన విధానాలు లేవని చెప్తున్నాడు ఎక్కడ చూసిన దుర్మార్గమే కనపడుతుంది అని అంటున్నాడు అని ఆయన అంటున్నాడు ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకి ఈ లోకంలో జరిగే ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకి తగిన సమయం ఉన్నదని ఆయన చెప్తున్నాడు నీతిమంతులకి దుర్మార్గులకి దేవుడే తీర్పు తీర్చున్నాడని నా హృదయంలో నేను అని అంటున్న మాట ఏంటంటే మనం ఏదైతే కార్యాలు చేస్తామో మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తామో ప్రతి దానికి ఒక సమయం ఉంది నీతిమంతులకి దుర్మార్గులకి దేవుడు తీర్పు తీర్చడానికి ఒక సమయం ఉంది అని చెప్పి ప్రసంగి మాట్లాడుతున్నాడు అలానే యషియా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ మనం పరిశీలిస్తే యష్యా గ్రంథం అరవై అధ్యాయము ఇరవై రెండవ మనం చూస్తే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర పెట్టుదును అని చెప్పాడు సుప్రభు దేవుడు యషయా అరవై ఇరవై రెండులో అంటున్నమాట ఒక్కడు వెయ్యి అవుతాడు అంటే ఒక్కడు గొప్ప జనంగా అవుతాడు ఎన్నిక ఏ ఏమాత్రం అర్హత లేనివాడు బలహీనుడు బలమైన జనం అవుతాడు గొప్పవా ఒకడేమో గొప్ప జనమ అవుతాడు ఒకడు బలమైన జనం అవాలంటే దేవుడు అంటున్నాడు యహోవా నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర దేవుడే చేస్తాడంట ఎప్పుడు పడితే అప్పుడు కాదు దేవుడు అంటున్నాడు ఒకడు ఒయి అవుతాడు ఒకడు బలమైన జనం అవుతాడు ఎప్పుడంటే తగిన కాలమున నేను దానిని త్వర పెట్టుదును అని చెప్పాడు తగిన కాలాన్ని దేవుడు నిర్ణయించాడు అలానే హబకుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనంలో హబకు గ్రంథం రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే హబకు అంటున్నాడు ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తం ఒకటికై అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును చూడండి ఆ బుక్కు దర్శనాన్ని చూశాడు ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుందంటే నిర్ణయ కాలమున జరుగును ఆ దర్శనం అనేది జరగడానికి నెరవేర్చడానికి నిర్ణయ కాలాన్ని ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు సమాప్తం అవడానికి అది ఆతులపడుచుంది అది తప్పక నెరవేరునని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఒక దర్శనం నెరవేరాలంటే నిర్ణయ కాలం ఆయన చెప్తూ ఉన్నాడు అలానే పేతురు భక్తుడు కూడా ఒక మాట అంటాడు మొదటి అధ్యా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో పేదరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన అంటాడు మాట దేవుడు తగిన సమయమందు మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన దేవుడు ఒకరిని హెచ్చిస్తాడంట ఆ హెచ్చించేది ఎప్పుడంటే తగిన సమయం తగిన సమయం దేవుడు ఒకరిని హెచ్చిస్తానంటున్నాడు ఆ హెచ్చించేంత కూడా ఏం చేయాలంట ఆయన బలిష్టమైన చేతి కింద ఉండమని చెప్పాడు చూడండి ఈ వచనాలన్నీ మనం ఎందుకు ధ్యానించామంటే ఈ వచనాలలో ఉన్న సారాంశం ఏంటంటే చేపలకి దేవుడు సముద్రంలో ఉండే జీవరాశికి దేవుడు ఆహారాన్ని ఇస్తాడు ఎప్పుడు కాదు తగిన సమయంలో అలానే ప్రసంగిలో అన్నాడు ప్రతి ప్రతి ప్రయత్నానికి నీతి మంతులకి దేవుడు తీర్పు తీరుస్తాడు ఎప్పుడు కాదు దానికి తగిన సమయం ఉంది అలానే ఒకడు గొప్ప జనం ఇంకొకడు బలవంతుడు అవుతాడు ఎప్పుడు తగిన కాలంలో ఒక దర్శనం నెరవేరుతుంది అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు నిర్ణయించిన కాలంలో ఒకరిని దేవుడు గొప్ప చేస్తాడు ఒకరిని దేవుడు హెచ్చిస్తాడు ఎప్పుడు తగిన కాలంలో చూడండి ఈ మాటలను ఎందుకు చూపించానంటే ప్రతి పని దేవుడు మన పట్ల ఉద్దేశించిన ప్రతి దానికి తగిన సమయం అనేది దేవుడు నిర్ణయించి పెట్టాడు తగిన సమయం అనేది దేవుడు నిర్ణయించి పెట్టాడు మనం చేయాల్సిన పని ఏందంటే మన జీవితంలో ఏ మేలు కూడా దేవుడు కొద్దువ చేయడు ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధపడిన మనసు సిద్ధపాటు కలిగిన దేవుడు ఆయన ఒక మాట ఈ లోకంలో ఎవ్వరూ అనలేరు నేను సమస్తము చేయగలను అని లోకంలో ఎంత ధనవంతులైనా ఎంత పేరు ప్రఖ్యాత కలిగిన వారైనా ఎంత ఆస్తిపరులైనా ఎంత ఎంత గొప్పవారేనా సరే ఒక మాట అనలేరు ఏమనంటే నేను సమస్తము చేయగలను అని చెప్పలేరు కానీ దేవాతి దేవుడు అంటున్నాడు ఆ మాట యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఖచ్చితంగా ఆయనకు సమస్తము సాధ్యం ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు సమస్తము జరిగించగలిగిన దేవుడు నోటి మాటగా ఈ సృష్టి మొత్తాన్ని కలుగజేసిన దేవుడు అంత గొప్పవాడు అంత గొప్ప దేవుడు అంటున్న మనము ఆశ్రయిస్తున్నాం ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా దేవుడు కొద్దువచ్చేయడు ఖచ్చితంగా ప్రతి మేలును దేవుడు తగిన కాలములో మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు ప్రతి దానికి దేవుడు మనకు ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టాడు ప్రతి ప్రతి మేలుకి కూడా ఆయన సిద్ధపాటు చేయించి పెట్టాడు మనల్ని ఏం చేయమంటున్నాడు ఏ రీతిగా చేపలు ఎదురు చూస్తూ ఆయన దయ ఎదురు కనిపెట్టుకొని ఉంటాయో మనం కూడా అలా కనిపెట్టుకొని ఉండాలి మనం కూడా ఆయన కనిపెట్టుకొని ఉండాలి అలానే మనము పేతురు రాసిన పేతురు భక్తులు రాసిన రీతిగా ఆయన బలిష్టమైన చేతి దీన మనసు కలిగి ఉండాలి దేవుని కొరకు ఎదురు చూడాలి ఆశగా ఎదురు చూడాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు చాలా మందికి ఓపిక లేకుండా పోతుంది చాలా మంది ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తారు చాలా అవసరాల మీద వెళ్తారు వాళ్ళు చేస్తారు అందుబాటు అక్కడ అధికారులు అందుబాటులో ఉండరు అందుబాటులో లేనప్పుడు ఏం చేస్తారు తిరుగుతూనే ఉంటారు విసిగిచ్చుకోరు కానీ చేయలేదనుకో విసిగిచ్చుకోకుండా తిరుగుతానే తిరుగుతానే తిరుగుతూనే ఉంటారు తప్ప అతను చేస్తే ఎంత చేయకపోతే ఎంత అని చెప్పి వదిలేసి వెళ్లరు పని అయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు ఓపిక ఓపిక లేకపోయినా సరే శక్తి లేకపోయినా సరే వెతుకుతూనే ఉంటారు ప్రయాస ఉంటారు పని అయ్యిందాక వెతుకుతూ ఉంటారు అది ఎప్పుడో జరుగుతుంది అక్కడ జరగడానికి ఓపిక ఉంటది కానీ నిజ జీవితంలో తన దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రము మనుషులకు ఓపిక ఉండదు దేవుని దగ్గరికి వస్తారు ప్రార్థన చేస్తారు మొరపెడతారు దేవుడు నాకు అది కావాలి నాకు ఇది కావాలి మొరపెడతారు జరిగిందనుకో దేవుడు చేశాడని చెప్పి ఎదురు చూస్తారు జరగకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు లోకంలో చాలా మంది దేవుని దగ్గరికి మేలుల విషయమే వస్తారు దేవుడు చేయకపోతే వెళ్ళిపోతుంటారు కొంతమంది ఎలా ఉంటారు అంటే మేలులు జరుగుతులు చూస్తు మేలు కోసం దేవుని దగ్గరికి వస్తారు అనేక మంది జీవితాలు జరుగుతుంటాయి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ విషయంలో జరుగుతుంటాయి పొరుగింటి వల్ల జరుగుతూ ఉంటాయి వెనకాల ఇంట్ల వల్ల జరుగుతుంటాయి కానీ వీళ్ళ దగ్గర జరగవు అలాంటప్పుడు దేవుడు అందరికీ చేస్తున్నాడు నాకు చేయడం లేదని నిరాశ నిస్పృహలతో దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు చూడండి ఎదురింటి వాళ్ళలోనో పక్కింటి వాళ్ళలోనో ఎదురు వెనకాల ఇంటి వాళ్ళనో జరిగిందంటే వాళ్ళకి నిర్ణయించిన కాలం వచ్చింది దేవుడు వాళ్ళ పట్ల ఉద్దేశించిన సమయం వచ్చింది ఆ సమయానికి వాళ్ళు దేవుడు జీవితంలో చేశాడు వాళ్ళ జీవితాలలో మరి మన జీవితంలో జరగలేదంటే మనకి ఇంకా నిర్ణయించిన కాలం రాలేదేమో మనకి ఇంకా దేవుడు నిర్ణయించిన సమయానికి ఇంకా మనం రాలేదేమో ఆయన చేసేంత వరకు కూడా మనం ఆయన దగ్గర కనిపెట్టుకునే ఉండాలి ఆయన దీన మనస్సు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్సు కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తగిన కాలంలో దేవుడు నెరవేరుస్తాడు దేవుడు అబ్రహామును కూడా పిలిచాడు అబ్రహాము దుఃఖంతో ఏడుస్తూ ఉంటాడు ప్రభువా నువ్వు నాకు ఏమి నాకు ఏమిస్తే ఏం ఉపయోగం నువ్వు ఇచ్చినవన్నీ అన్నిలు అన్నిల పాలైపోతాయే వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి తినిపోతారే నాకంటూ సంతానం లేదే నాకంటూ ఎవరూ లేరే ప్రభువా నువ్వేమిస్తే నాకేం ఉపయోగం అని చెప్పి దుఃఖముఖం ఏడుపు పెడితే దేవుడు అన్నాడు నువ్వు అబ్రహాము ఆకాశం వైపు చూడు ఆ నక్షత్రాలను లెక్క పెట్టు నీ వల్ల అయితే లెక్క పెట్టు నీ నీ సంతానం అంత గొప్ప జనంగా నేను చేస్తానని చెప్పాడు అప్పటికప్పుడు ఆయనకు సంతానం కలిగిందా కలగలేదు కదా కొంత సమయం తీసుకుంది ఆయన దానికి ఒక సమయాన్ని నెరవేర్చి పెట్టాడు ఖచ్చితంగా మాట ఇచ్చిన వాడు ఆయన ఖచ్చితంగా తగిన సమయానికి అన్ని చేస్తాడు దావీదు భక్తులు రాస్తుండొచ్చు దావిది భక్తులు రాయి రాసి మాటలు యహోవాన్ ఆశ్రయించ వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు అని దావిది భక్తులు రాసి కానీ ఆయన చేత రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడు దేవుడు కాబట్టి ఆ మాట సత్యం ఆయన కింద మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రతి మేలును చేయకం మానడాయన కాబట్టి అంతవరకు మనలో ఉండాల్సింది ఏంటంటే ఓపిక సహనం ఈ రెండు మన జీవితంలో ఉండాలి ఈ రెండు లేకపోతే చాలా కష్టం ఈ రెండు లేకపోతే దేవుని కింద మనం ఉండలేము దేవుణ్ణి మనం ఆశ్రయించలేం మన విశ్వాసంలో నిలబడలేం అంతం వరకు మనం సహించలేం మనలో ఉండాల్సింది ఓపిక నిరీక్షణ సహనము ఉండాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని ఎదుటం ఓపిక లేకుండా మనుషులు నశించిపోయినారు నిర్గమకాండము పదహారవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే నిర్గమకాండము పదహారో అధ్యాయ మూడో వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు ఎహోవా చేతి ఏల చావ్వకపోతేమి ఈ సర్వ సమాజమును చంపుటకు అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి తనని వారితో ప్రజలు మోసతో గొలుగుతూ ఉన్నారు మోస చూసి గొలుగుతున్నారు మేమంతా అక్కడ మాంసం వండుకుంటున్నాం కదా మేము తింటూ ఉన్నాం కదా అక్కడే సచ్చిపోతే బాగుండేది ఈ అరణ్యంలోని తీసుకొచ్చారు ఇక్కడ ఆహారం లేదు ఏమి లేదు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నారు అని చెప్పి మోసే ఆహారంలో చూసి గొనుగుతున్నారు ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఆ రీతిగా గొనుగుతుంటే దేవుడు అంటున్నాడు చూడండి యహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలను దేవుడు అంటున్నాడప్పుడు మోసేను చూచి నేను ఆకాశం ఉండే ఆహారాన్ని కురిపిస్తాను వీరు ఇస్రాయల్ ప్రజలు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో అని వారిని నేను పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భర్త మానాడే కూర్చుకోనవలను ప్రజలు ఏం చేశారంటే కనుక్కోవడం ద్వారా కొనుక్కోవడం ద్వారా దేవునికి పరీక్ష పెట్టాల్సిన పరిస్థితిని కల్పించారు దేవుడికి అక్కడ పరీక్ష పెట్టాలనేమి లేదు దేవుడికి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏమీ లేదు కానీ వాళ్ళు ఏం చేశారు ఒనుక్కోవడం ద్వారా సనుక్కోవడం ద్వారా దేవునికి పరీక్ష పెట్టాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు అయ్యో వీళ్ళు బాధపడి నేను అబ్రహాం వాగ్దానం ఇచ్చానే ఆ వాగ్దానాన్ని నేను గుర్తు వీరు నా నిమిత్తం ఏడుస్తుంటే వాళ్ళ ఐగుప్తులు ఐగుప్తుల చేత అసహించబడుతుంటే ఐగుప్తిలో కఠినమైన శ్రమలు చంపబడుతుంటే నీచంగా బతుకుతూ ఉంటే నాకు మొర వారి మొరని నేను చూశానే వారి పైన నేను దృష్టి నిలిపానే నా సేవకుని వారి దగ్గరకు పంపించానే అనేకమైన అద్భుతాలు ఆ అగుప్తులను నేను చేశానే అక్కడ సముద్రంలో మార్గం కనిపెడకపోతే వాళ్ళకి మార్గ సముద్రాన్ని రెండు పాయలు చేసే మార్గంలో ఉన్నది తీసుకొచ్చానే పేరు వింటేనే చుట్టుపక్కల అయుప్తి ప్రజలు చుట్టుపక్కల రాజ్యాలు వణికిపోయే పరిస్థితిని నేను తీసుకొచ్చానే అగుప్తుకు అనేకమైనటువంటి తెగుళ్ళు ఆ యహోవా తీసుకొచ్చాడని చెప్పి భయపడిపోయే పరిస్థితి ఉంది ఇంత గొప్ప కార్యాలు వీళ్ళు చూశారు ఇంత గొప్ప కార్యాలు వీళ్ళు ఎదురు నేను చేశాను అయినా ఏంది వీళ్ళు ఇలా ఒనుగుతున్నారు అయినా ఏంది వీళ్ళు ఇలా సనుగుతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంది ఇలాగుంది వీళ్ళు నా కార్యాలని చూశారు కదా వీళ్ళని నేను ఇంత కష్టపడి విడిపించుకొని వచ్చింది నాశనం చేయడానిక ఇంత కష్టపడి వీళ్ళని తీసుకొని వచ్చింది చంపేయడానిక ఆహారం లేకుండా చేయడానిక కాదు కదా మరి వీళ్ళెందుకు ఇలా గొనుగుతున్నారని చెప్పి దేవుడికి ఇస్రాయేల్ ప్రజల్ని పరీక్ష పెట్టాల్సిన అవసరం వచ్చింది వీళ్ళ పీళ్ళకి నేను ఎంతో శ్రేష్టమైన ఒక ప్రదేశాన్ని వాగ్దాన భూమిని సిద్ధపరుస్తున్నానే వీళ్ళని నా జనాంగంగా చేసుకున్నానే వీళ్ళకి నేను అన్నిలకి లో వెలుగుగా చేశానే లోకపు జనాలకి నేను వెలుగుగా చేశానే మరి వీళ్ళు ఏంది ఇలా గొనుగుతున్నారు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఏందని చెప్పి వీళ్ళకి నేను ధర్మశాస్త్రం ఇస్తే పరిశీలి పాటిస్తారా లేదా వీళ్ళు నాకు లోబడతారా లేదా అని చెప్పి దేవుడికి పరీక్షించాల్సిన పరిస్థితిని ఇస్రాయల్ ప్రజలే కనిపించారు ఇస్రాయల్ ప్రజలే కల్పించరు దేవునికి లేదు అక్కడ కానీ ఇస్రాయల్ ప్రజలు కల్పించరు అని అంటున్నాడు కదా వీరు నా ధర్మశాస్త్రం నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు వారిని పరీక్షించడం మొదలు పెట్టాడు దేవుడు అప్పుడు చూడండి దే వా ఇస్రాయల్ ప్రజలు దేవుని కార్యాలు చూసిన వారు దేవుని అద్భుతాలు చూసిన వారు ఒక అరగంట ఆగింటే అయిపోయేదేమో కదా ఇంకొక గంట ఆగింటే అయిపోయేదేమో కదా ఒక పూట ఆగింటే అయిపోయేదేమో కదా ఇంకొక రోజు ఆగింటే అయిపోయేది కదా దేవుడేమి వాళ్ళని చంపడానికి తీసుకొని రాలేదు కదా దేవుడేమి వాళ్ళని నాశనం చేయడానికి తీసుకొని రాలేదు కదా అద్భుతాలు చేశాడు కదా ఇన్ని చేసిన దేవుడు మన ఆకలిని ఎందుకు గుర్తించడు ఇన్ని చేసిన దేవుడు నా ఆకలిని నా కడుపు మాడుతుంటే ఎందుకు గుర్తించడు ఆయన సర్వలోక సృష్టికర్త కదా మన హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు కదా మనకున్న అక్కరాలను ఎరిగే దేవుడు కదా ఆయన జీవము కలిగిన దేవుడు కదా మరి ఆయన ఎందుకు పరిశీలించడు ఆయనకు తెలుసు ఆయన ఇస్తాడు ఖచ్చితంగా మనం ఎదురు చూద్దాం మనం ఎదురు చూద్దాం అర్ధ గంట ఎదురు చూద్దాం గంట ఎదురు చూద్దాం అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుంటే పోయేది కదా దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడేమో చూడండి సో మన మత ఇస్తు అధ్యాయము ముప్పై రెండో చిన్న మాట ఉంటుంది మత్స్యస్సు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది మత్తస్సు వార్త పదిహేనో అధ్యాయం ముప్పై రెండులో యేసు తన శిష్యులని పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి తిననేమి లేదు గనక వారి మీద నేను కనిక్కర పడుచున్నాను వారు మార్గంలో మూర్చపోవద్దరేమో అని వారిని ఉపవాసంతో పంపివేటుకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి అనేక వచ్చారు అనేకమంది గొప్ప జనం వచ్చారు ఆయన దగ్గరికి కొండ మీద బోధ కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడు మూడు దినాల నుంచి బోధిస్తూనే ఉన్నారు వేల పరిస్థితి ఉందంటే అయ్యో యేసుప్రభు రావడానికి అంతకు ముందు ప్రవక్తకి నాలుగు సంవత్సరాల టైం ఉంది ఏ ప్రవచనాలు లేవు పరిచయం లేదు ఏమీ లేదు అంత బ్లాక్ డేస్ గా మారిపోయినాయి ఒక చీకటి దినాలుగా మారిపోయినాయి అటువంటి పరిస్థితులు ఆ జనాలు ఉన్నారు అప్పుడు యేసు లోకంలో బోధిస్తున్నాడు అయ్యో ఎంతో కాలం నుంచి బోధన మేము మిస్ అయిపోయినామే దేవుడు మాటలు మిస్ అయిపోయినామే ఈయన చక్కటి మాటలు చెప్తూ ఉన్నాడని చెప్పి మూడు దినాలు యేసుప్రభు దగ్గరే ఉన్నారు వాళ్ళు మూడు దినం వచ్చినోళ్ళు కొంతమంది ఆకలి వెళ్ళిపోయి ఉంటారు కానీ ఆకలి అవుతున్నా కూడా మూడు దినాల నుంచి యేసూప్రభు బోధ వింటూనే ఉన్నారు వెళ్ళిపోలేదు వెళ్లిపోని పరిస్థితుల్లో యేసుప్రభు వాళ్ళని చూసి జాలి వాళ్ళ ఆకలిని గుర్తించాడు వీళ్ళు తిరిగి వెళ్ళి వీళ్ళ ఉత్త కడుపుతో పంపించడం వాళ్ళకి ఇష్టం లేదు ఉపవాసంతో పంపించడం నాకు ఇష్టం లేదు వీళ్ళు దారిలో మూర్చపోతారేమో కాబట్టి వీరికి ఆహారాన్ని నేను సిద్ధపరుస్తాను విలను కనికరపడుచున్నాను వీళ్ళ మీద జాలి పడుతున్నాను అని చెప్పి ప్రభు అన్నాడు వాళ్ళ ఆకలిని దేవుడు గుర్తు వాళ్ళ ఆకలిని దేవుడు గుర్తిరిగాడు అదేంది బ్రదర్ ముందే ముందే ఇవ్వచ్చు కదా అంటే ముందే తిని వాళ్ళు పండుకొని తిని నిద్రపోతారు తప్ప బోధ వినరు ముందుగానే దేవుడిని ఎరగకుండా అన్ని ఇచ్చేశారు అనుకో ఇవ్వకముందే బహు భయంకరంగా గర్వం ఉంటది ఇవ్వకముందే బహు భయంకరమైన పాపంలో ఉంటాం ఇవ్వకముందే దేవునికి బహు దూరంగా ఉంటాం దేవుని గురించి తెలుసుకోకుండానే అన్ని ఇచ్చేస్తే మరి ఇంకా దూరం అవుతాం కదా దేవునికి దగ్గర అవ్వం ఇంకా కాబట్టి మనం సంపూర్ణమైన మారు మనసు రావాలని చెప్పి దేవుడు కొంతసారి ఆపుతా ఉంటాడు ఇక్కడ కూడా అంతే ముందుగా ఇచ్చేస్తే వాళ్ళు తిని నిద్రపోతారు వినరు దేవుడు మాటలు వినరు కానీ దేవుడు మూడు దినాల తర్వాత వాళ్ళ ఆఖరిని గురితెరిగి వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి పంపించాడు మరి ఈ దేవుడే కదా నిర్గమకాండం పదహారో దేంలో కూడా ఉంది ఈయనే కదా అక్కడ ఉంది మరి అక్కడ ఎందుకు ఇక్కడెందుకు దేవుడు ఆకలిని గుర్తించారు మరి అక్కడెందుకు దేవుడు ఆకలిని గుర్తించలేకపోయాడు ఖచ్చితంగా దేవుడు గుర్తించాడు వాళ్ళకి దేవుడు సిద్ధపరుస్తుంటాడు నాకు తెలిసి అప్పటి ఓపిక బట్టలేక వీళ్ళు సొనగడం మొదలు పెట్టారు గొనగడం మొదలు పెట్టారు అందుకని దేవునికి వాళ్ళని పరీక్షించాల్సినటువంటి పరిస్థితి వచ్చాను నేను ఎన్ని కార్యాలు చేశాను వీళ్ళ కొరకు వీళ్ళు నా మాట వినడం లేదు వీళ్ళు నా వైపు వీళ్ళు క్షయమైన వాటి కోసము లోక సంబంధమైన వాటి కోసము నా మీద గొనుగుతున్నారు నా శక్తినే శంకి శంకిస్తున్నారు అని చెప్పి దేవుడికి వీళ్ళు నా ధర్మశాస్త్రం అనుసరిస్తారో లేదో అని చెప్పి పరీక్ష పెట్టాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళ విశ్వాసం ద్వారా అవిశ్వాసం ద్వారా దేవుడు పరీక్ష పెట్టాల్సిన పరిస్థితిని కల్పించారు ఆ పరీక్షలు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఏ ఒక్కరు కూడా వాగ్దానం దేశానికి వెళ్లలేకపోయారు చూడండి ఈ రోజు కూడా దేవుడు మన జీవితంలో అనేకమైన తలంపులు అనేకమైనటువంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు ఏ మేలు కూడా దేవుడు కొదువ చేయకుండా ఉండడు మనల్నించే మనల్నించి ఆయన ఆశించేది ఏంటంటే ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్సు కలిగి ఉండాలి ఆయనకు విధేయత చూపించాలి ఆయనకు లోబడి జీవించాలి ఆయన మాటకు లోబడి జీవించాలి అప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతి తగిన కాలాన్ని నిర్ణయించి పెట్టాడు కాలానుగుణంగా అవసరానికి అనుగుణంగా దేవుడు తప్పకుండా ప్రతి మేలు చేస్తాడు అంతవరకు మనం ఓపికబట్టి ఉండాలి లేదు మనం ఓపిక పట్టలేదు దేవుణ్ణి శంకించడము దేవుణ్ణి దూషించడము లేకపోతే దేవుని మీద గొనగటము ఆయనకు అవిధేత చూపించడం మొదలు దేవుడు మన జీవితంలో కూడా పరీక్ష పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపికొస్తాం దేవుడికి కనిపిస్తుంటది కదా అరే వీళ్ళు నా నిమిత్తము ప్రార్థన చేస్తారు ప్రభు నా పాపములు క్షమించు ప్రభు అంటారు మరి వాళ్ళు ఏమో క్షమించరు వీళ్ళు నా దగ్గరకు వచ్చి పరిశుద్ధమైన తండ్రి అని అంటారు మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినందుకు వందనాలని చెప్తారు చేసే పనులని అపవిత్రమైన పనులు చేసే తలంపులని అపవిత్రమైన తలంపులు చేసే కార్యాలని అపవిత్రమైన కార్యాలు అని చెప్పి దేవుడు అనుకుంటా ఉంటాడు నేను వీరి కొరకు ప్రాణమే ఇచ్చాను వీరి కొరకు కావు నేను వీళ్ళని కావాలనుకున్నానే వీళ్ళ కొరకు నా సర్వస్వాన్ని విడిచిపెట్టానే దేవునిగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదే వాళ్ళ కొరకు నేను రిక్తుడిగా మారాన్ని దరిద్రునిగా మారాని యేసు ప్రభు శిలువ వేసే క్రమంలో అతని ఆయన మీద ఆయన తల మీద గుడ్డ వేసి వెనకాల నుంచి ఎవడో వచ్చి కొట్టి ఎవడు నిన్ను ప్రవచించాడో చెప్పు అంటారు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాళ్ళకు తెలుసు ఆయన ఎంత స్వస్థపరిచారో వీళ్ళకి తెలుసు తెలిసి ఆయన ఏం చేస్తున్నారంటే అవహేళన చేస్తున్నారు అవమాన పరుస్తున్నారు అంత అవమానాన్ని కూడా దేవుడు దిగమింగాడు ఒకడు చంప మీద కొడతాడు ఒకడు ఉమ్మేస్తాడు అన్నీ దేవుడు సహించాడు అన్నీ దేవుడు భరించాడు ఆ కల్వరి సిలువల్లో మన కొరకు ఆయన త్యాగం చేసుకున్నాడో ఎంతగా ఆయన శరీరం దున్నబడిందో ఎంత ప్రేమను దేవుడు చూపించాడో మనకి మాటల్లో చెప్పలేము ఎవరు కూడా చేయలేరు ఆ రీతిగా అంత గొప్ప ప్రేమ దేవుడు చూపించాడు ఆయన అనుకుంటాడు నేను వీరి ఇంత ప్రేమ చూపిస్తే ఇంతగా నేను తగ్గించుకుంటే ఇంత కష్టపడి వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తే వాళ్ళేంది నా మీద ఇలా తిరగబడుతున్నారు నా మాటకు లోబడ్డం లేదు పవి పరిశుద్ధమైన మాటలు నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు బయటికి వెళ్ళి అపవిత్రమైన మాటలు మాట్లాడతారు ఇష్టానుసారంగా జీవిస్తారు ఎక్కడ కూడా నా మీద విశ్వాసం ఉండదు ఎక్కడా కూడా నా మీద నా మంచి నా ఆజ్ఞలకు లోబడేది ఉండదు హృదయం నిండా దుష్టత్వమే ఉంటది ఏంటి వీళ్ళు ఇలా తయారయ్యారు మళ్ళీ నా దగ్గరికి వచ్చి దీనమ పలుకులు బలుకుతారు అని చెప్పి దేవుడికి పరీక్షించాల్సినటువంటి పరిస్థితిని మనం కల్పిస్తూ ఉంటాం దేవుడు అనుకుంటూ మన క్రియలను చూసినప్పుడు మన మాటలను చూసినప్పుడు మన తలంపులు చూసినప్పుడు మన ఆలోచనలు చూసినప్పుడు మన హృదయాంత్రాంగాలు పరిశీలించినప్పుడు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి దేవుడు అనుకుంటూ ఉంటాడు ఆయనకి పరీక్షించాల్సిన పరిస్థితిని మనమే కల్పిస్తాం మన మాటల ద్వారా కల్పిస్తాం మన క్రియల ద్వారా కల్పిస్తాం మన తలంపుల ద్వారా కల్పిస్తాం మన ఆలోచనలు మన యొక్క చూపులు అన్నిటి ద్వారా దేవునికి మనల్ని పరీక్షించాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తాం దేవుడు అది కోరుకోవడం లేదు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ప్రతి మేలు ఆయన చేయకుండా మానడం ప్రతి మేలు ఆయన ఎంతో శ్రేష్టమైనదిగా నిర్ణయించి పెట్టాడు తగిన కాలం వాటిని నెరవేర్చడానికి సిద్ధపరిచి పెట్టాడు ఖచ్చితంగా దేవుడు ప్రతీది చేస్తాడు అప్పటి వరకు మనం ఓపికతో సహనముతో దేవుని హస్తముకింద దీన మనస్కులుగా ఉండాలి ఏ రీతిగా చేపలైతే ఆయన కనికొరం ఎదురు చూసి ఆయన దయ కొరకు కనిపెట్టి తృప్తి పొందుతున్నాయో కూర్చుకుంటున్నాయో మనం కూడా ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆయన గుప్పిల్ విప్పినప్పుడు ఖచ్చితంగా మనం కూడా తృప్తి పడతాం ఆహారం అప్పటి ఆహారం లేదు కానీ ఒక్కసారిగా ఆహారం వచ్చేసింది తిన్న కూడా అరకొరగా తినలేదు సంతృప్తిగా తిన్నారు తృప్తిగా తిన్నారు ఇంకా మిగిలిపోయినాయి అది దేవుని ఆశీర్వాదం దేవుని యొక్క తలంపులవి కాబట్టి మనం ఈ రాత్రి కాల సమయంలో పరిశీలించుకోవాల్సింది మనకు ఓపిక ఉందా లేదా మనకు సహనం ఉందా లేదా దేవుడైతే చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఆయన్ను ఆశ్రయించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది తిమ్మప్ప పిల్లలు ఏమి గలవై ఆకలిగా ఉంటాయి తిమ్మప్ప పిల్లల సింహము అడవికి రారాజు అది బలవ బలం కలిగింది బల బలం కలిగింది ఆ సింహం ఇది దేనైనా ఈజీగా చంపగలదు అటువంటి దాని పిల్లలైనా ఆహారం ఆకలు ఆకలిగలిగి ఉంటాయేమో గానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దుపై ఉండదు ఖచ్చితంగా ప్రతి మేలు దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనల్ని దేవుడు ఓపికతో సహనము నిరీక్షణతో మనల్ని ఎదురు చూడమని చెప్తున్నాడు ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను హిబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో అపోసులైన పౌలు మనం ఏ రీతిగా ఈ లోకంలో ఉండాలి ఏ రీతిగా దేవుని పట్ల ఉండాలి అనేది ఇక్కడ రాస్తాడు ఆయన హిబ్రువల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో ఇక్కడ ఆయన రాయబడిన మాట ఏంటంటే అయితే క్రీస్తు కుమారుడ ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టనీయడల మనమే ఆయన ఇల్లు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎవరంట మనం ఇంటి మీద నమ్మకంగా ఉంది యేసు ప్రభు ఆయన మన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడేటువంటి ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడని కాపరిగా ఉన్నాడు ఆయన ఆయన మన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటున్నాడు అంటే ధైర్యం ఉండాలంటున్నాడు మనలో మనలో పిరికితనం కాదు మనలో అనుమానం కాదు మనలో కలవరం కాదు ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలంటున్నాడు మరి ధైర్యం ఎలా వస్తుంది చూడండి ఈ లోకంలో చాలా మనం హైదరాబాద్ లోనే చాలా మందిని చూస్తూ ఉంటాం బాగా ధనవంతుల పిల్లల్ని అధికారుల పిల్లల్ని చూడండి వాళ్ళు ఇష్టానుసారంగా అర్ధరాత్రి వాళ్ళకు తాగుతారు ఎంజాయ్ చేసుకుంటారు ఇష్టానుసారంగా తాగి ఎట్లా బడితే అట్లా కారులు నడుగుతూ ఉంటారు ఎవరికి బడితే వాడికి యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు ఎవరిని బడితే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏ అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళని చెరిపేస్తూ ఉంటారు అయినా గాని వాళ్ళ ముఖంలో చూస్తే చాలా సార్లు నేను చూశాను వాళ్ళ ముఖంలో ఇంత భయం ఉండదు ఇంత పశ్చాత్తాపం ఉండదు ఏమాత్రం కూడా భయపడరు జనకరు ధైర్యంగా ఉంటారు ఏంట్రానైనా వీళ్ళ ధైర్యం అంటే నా తండ్రి ధనవంతుడు నా తండ్రికి నేనంటే ప్రేమ నా తండ్రి నా తల్లిదండ్రులు అధికారులు వాళ్ళు ఏదైనా చేసి తీసుకొని విడిపించుకొస్తారు నాకు ఎందుకు భయం అనే ధైర్యం వాళ్ళ ఉంటది అందుకే వాళ్ళ ముఖంలో భయం కనిపించదు మరి ఈ లోకపు తనవంతులైన పిల్లలు ఈ లోకంలో అధికారుల పిల్లలే అంత ధైర్యంగా ఉంటే సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుని పిల్లలము సర్వాధికారి దేవుని పిల్లలము మరి మనకెంత ధైర్యం ఉండాలి నా దేవుడు సజీవుడు ఆయన నిరంతరము నన్ను ఆయన సన్నిధిలో ఆయన ఎదుటి నేను ఉన్నాను మరి నాకెందుకు భయం ఆయన నన్ను చూస్తున్నాడు కదా ఆయన నా ప్రతి అవసరత ఎరుగుతున్నాడు కదా నా హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు కదా ఆయన ఈ లోక అన్ని నా హృదయంలో ఉన్నాయన్నీ తెలుసుకోలేకపోవచ్చు కానీ ప్రతి బాధ ప్రతి వేదన ప్రతి అవసరం ప్రతి అక్కర్త ఆయనకి తెలుసు కదా ఆయన చూడగలడు కదా ఆయన నాలోనే ఉన్నాడు కదా మరి నేనెందుకు భయపడాలి నేనెందుకు దిగులు పడాలి అలా ఆలోచించినప్పుడు మనలో ధైర్యం వస్తుంది అలానే ఇంకొక అంటున్నాడు ఇంకో మాట అంటున్నాడు నిరీక్షణ వలన ఉత్సాహం రావాలంటున్నాడు నిరీక్షణ అంటే ఎదురు చూడడం వెయిట్ చేయడం మనలో ఎదురు చూస్తే నిరీక్షిస్తే వెయిట్ చేస్తే మనకు ఏమొస్తాయి కోపం వస్తుంది చిరాకు వస్తుంది విసుగు వస్తుంది ఎక్కడ లేని మాటలను వచ్చేస్తా ఉంటాయి మన సమయాన్ని కొంత ఎక్కువ వేస్ట్ చేసామనుకో మనకు సమయాన్ని మనల్ని కొంతసేపు ఎక్కువగా వెయిట్ చేయించాలనుకో వీళ్ళకి టైం సెన్స్ లేదు వీళ్ళకి కామన్ సెన్స్ లేదు వీళ్ళు ఎప్పుడు ఇంతే అని ఇష్టానుసారంగా మాటలు వచ్చేస్తూ ఉంటాయి కోపం వచ్చేస్తుంటది చిరాకు వచ్చేస్తుంటది ఎదురు చూస్తుంటాయి ఇక్కడ అంటున్నాడు ఆయన పౌల్ గారు నిరీక్షణ వలన ఉత్సాహం రావాలి నిరీక్షణ వలన సంతోషం రావాలి అంటున్నాడు ఎట్లా సంతోషం చూడండి ఈ మాట మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు బండి కావాలి నాకు బండి తీసివ్వని అడిగాడు బండి తీసి ఇవ్వని అడిగితే తండ్రి అన్నాడు కుమారుడా ఈ రోజు ఒకటో తారీఖు ఈ రోజు నేను తీసివ్వను వచ్చే నెల ఒకటో తారీఖు క్యాలెండర్ లో డేట్ మార్క్ చేసి పెట్టుకో వచ్చే నెల ఒకటో తారీఖు నీకు ఖచ్చితంగా నేను బండి తీసిస్తానని చెప్పాడు మాట చెప్పిన వెంటనే ఈ కుమారుడు వెళ్ళిపోయాడు తండ్రి బా తండ్రి మాట అంటే విధేయత ఉంది తండ్రి మాట అంటే నమ్మకం తండ్రి అంటే గౌరవం ఉంది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పది రోజులు అయిపోయినాయి ఒకటో తారీఖు రోజునే దేవుడు ఆయన వాళ్ళ తండ్రి వగ్దానం చేశాడు వచ్చే నెల ఒకటో తారీఖు నీకు తీసిస్తానన్నాడు కుమారుడు వెళ్ళిపోయాడు పది రోజులు అయిపోయినాయి పది రోజులు అయిపోయినాయి పదో తారీఖు దగ్గర కుమారుడు వచ్చాడు చూడండి ఇప్పుడు పరిశీలన చేద్దాం దేవ్ వాళ్ళకు తండ్రి ఏ రోజైతే వాగ్దానం చేశాడు ఒకటో తారీఖు ఆ ఒకటో తారీఖు పోల్చుకున్న సంతోషం ఆ కుమారులున్న సంతోషం కంటే పదో తారీఖు దగ్గరకు వచ్చేసరికి కుమారుల సంతోషం ఏమవుతుంది తక్కువవుతుందా ఎక్కువ అవుతుందా ఖచ్చితంగా ఎక్కువే అవుతుంది ఇంకో పది రోజులు అయిపోయినాయి పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వచ్చాడు ఈ పదో తారీఖు దగ్గరకున్న సంతోషం కంటే ఇరవయో తారీఖు దగ్గరకు వచ్చే కుమారుల సంతోషం ఏమవుతుంది తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా ఖచ్చితంగా ఎక్కువే అవుతుంది అలా కాదు రే పొద్దునే ఒకటో తారీఖు రేపు పొద్దునే షోరింగ్కి వెళ్తున్నాం మరి ఈ రాత్రి కాల పరిస్థితి సమయంలో ఆ కుమారుడు పరిస్థితి ఎలా ఉంటది నిద్ర పట్టదు సంతోషం సమాధానం ఉత్సాహం నిద్ర పట్టదు అతను నేల మీద ఉండడం ఇంకా రేపు పొద్దున నేను బండి కొంటాననేటువంటి ఆశాతంలో ఉంటుంది చూడండి అతను ఏం చేశాడు ఈ నెల రోజులు ఎదురు చూశాడు ఎదురు చూస్తే అతనికి ఏం వచ్చింది సంతోషము సమాధానము ఉత్సాహం వచ్చింది ఎందుకు ఉత్సాహం ఎందుకు సంతోషం వచ్చిందంటే తండ్రి మాట పట్ల విధేయత తండ్రి మాట పట్ల నమ్మకం తండ్రి అంటే గౌరవం తండ్రి మాట పట్ల గౌరవము విధేయత నమ్మకము ఉంటే ఉత్సాహమే వస్తుంది తండ్రి మాట పట్ల ఉంటే ఉత్సాహం సంతోషం వస్తుంది నిరీక్ష వేడుపు రాదు అలా కాకుండా తండ్రి మాట విశ్వాసం లేదనుకోండి తండ్రి మాట గౌరవం లేదు తండ్రి అంటే నేను విధేయత లేదనుకోండి ఈయన ఎప్పుడు ఇంతే ఇలానే మాట్లాడుతాడు నేను అడిగిన తమయానికి ఎప్పుడు తీసి ఇవ్వడు రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయింది ఇంకా ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులు వెయిట్ చేయాలన్నా అప్పుడు తీసి కదా ఇంకా పది రోజులు ఉంది ఇంకా గంట ఉంది ఎవడు ఆగుతాడు అని హృదయంలో నెమ్మది ఉండదు హృదయంలో మనశ్శాంతి ఉండదు కలవరం ఏడుపు దుఃఖం ఇవి నమ్మకం లేకపోతే వచ్చేది నమ్మకం ఉంటే ఉత్సాహం వస్తుంది నిరీక్షిస్తే నమ్మకం లేకపోతేనే చిరాకు విసుగు కాబట్టి ఈ సమయంలో మనం పరిశీలించుకోవాలా దేవునికి మన పట్ల దేవుని పట్ల మనకు నిరీక్షణ ఉందా అది ఉత్సాహంతో కూడుకునిగా కూడుకునేదిగా ఉందా ధైర్యం ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రతి దానికి తగిన కాలాని నిర్ణయించి పెట్టాడు చేపలకు ఆహారం ఇవ్వడానికి తగిన కాలం పెట్టాడు ప్రతి క్రియకి ప్రతి ప్రయత్నానికి నీతి మంతులకి తీర్పు తీసుకు ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టాడు ఒకరిని గొప్ప జనంగా చేయడానికి ఒకరిని వెయ్యి మందిగా చేయడానికి ఒకరిని బలవంతుడిగా చేయడానికి తగిన కాలం నిర్ణయించి పెట్టాడు ఒక ప్రవచనం ఒక దర్శనం నెరవేరడానికి దేవుడు తగిన కాలం నిర్ణయించాడు ఒకరిని హెచ్చించడానికి దేవుడు తగిన కాలం నిర్ణయించాడు మరి ఈ రోజు నీ నా జీవితంలో కూడా దేవుడు మేలు చేయడానికి తగిన కాలము నిర్ణయించి పెట్టాడు ఆ కాలం వచ్చేంత వరకు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనసు కలిగి ఉండమంటున్నాడు ధైర్యము నిరీక్షణ వలన వచ్చే ఉత్సాహంతో కనిపెట్టుకుని ఉండమంటున్నాడు సంతోషంగా ఉండమంటున్నాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ సంతోషం నీకు నాకు ఉందా దేవునికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా ఆయన మన జీవితంలో పరీక్షించాల్సినటువంటి పరిస్థితులు మనం కల్పిస్తున్నామా ఆయన ముందు అనుమానాస్పదంగా కనిపిస్తున్నామా ఆయనకు విధేత చూపించకుండా కనిపిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి అలా పరిశీలన చేసుకొని ఒప్పుకోవాలి దేవా నేను ఇంతకాలం ప్రాబ్ నీకు తగినట్లుగా జీవించలేకపోయాను నేను ఇంతకాలం ప్రావా నీకు తగినట్లుగా ఉండలేకపోయాను నీ ఎందు నిరీక్షణ ఉంచలేకపోయాను నీ ఎందు ప్రావ్వా నా నేను తగిన రీతి కనపడలేదు నేను నీకు ప్రార్థన చేశాను గానీ నీకు రోజు లోపడలేదు ప్రాబ్ నీ ప్రేమను అర్థం చేసుకోలేదు నీ నీ కొరకు నేను నా జీవితాన్ని ప్రాబ్ సరైన స్థితిగా నేను ప్లాన్ చేసుకోలేకపోయాను నీ ముందు అనుమానంగానే కనపడ్డాను నేను చేసిన ప్రార్థన నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన ప్రకారంగా కూడా నేను జీవించలేకపోయాను ప్రాభు నేను నేను విశ్వాసం ఉంచలేకపోయాను కాబట్టి నన్ను క్షమించని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసేడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన క్షమించడానికి సిద్ధపట్టు కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనము మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆయనకు తగినట్లుగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకుందాం ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు ఆకాశభూములు ఆయన మాట ఎప్పటికీ గతించదు కాబట్టి ఆయన అంటున్నాడు నీ యహోవాన్ని ఆశ్రయించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది సింహ పిల్లలు లేమి గలవై ఆకలి ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువ ఉండదు ఈ మాటలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరతాయి దేవుడి మాటలు దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థనతో ముగిస్తాను పరిశుద్ధుడు వైన ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు ఇంత ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభావ అవును తండ్రి అయినా మా పట్ల మీరు ఎంతో ఉన్నతమైన తలంపులు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన దేవుడవు ప్రభా నా తండ్రి మా కొరకు మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని సెలవిస్తున్నారు ఏ మేలు కూడా కొద్దు చేయను అని చెప్పి సెలవిస్తున్నారు ప్రభా అందుబట్టి మీకు ఎంతో వందన తండ్రి ప్రతి మేలు కొరకునైనా మీరు తగిన కాలాన్ని నిర్ణయించి పెట్టారు మమ్మల్ని తండ్రి నీ బలిష్టమైన హస్తం కింద దీన మనసు కలిగి ఉండమని చెప్తున్నారు ప్రభావ నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఉండమని చెప్తున్నారు ప్రభా మేము హరితిగా ఉండాలి తండ్రి మేము హరితిగా జీవించడానికి మా కృపద ఇచ్చి ఇస్రాయల్ ప్రజలు తండ్రి ఆయన గొనిగారు శనిగారు నాయన పరీక్షించాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొని వచ్చారు ప్రాభాయ్ ఇస్రాయల్ ప్రజలు సనుక్కోకుండా గొనుక్కోకుండా తండ్రి నైనా మీ రెక్కల మీ హస్తం కింద నీకు విధేయత చూపించిన చూపించే వారంగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రాభ గడిచిన కాలంలో నా తండ్రి ఎన్నో సార్లు ప్రాభ మిమ్మల్ని శంకించిన వారిగా అవిశ్వాస పరులంగా ఉండినా ప్రాభా సార్లు తండ్రి నీకు లోబడిన వలనంగా ఉన్నాను ప్రభా నన్ను క్షమించండి మన్నించండి and నా ప్రాభ ఈ వాక్యానుసారంగా నేను జీవించడానికి సహాయం చేయండి ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చిన ఎటువంటి స్థితిగతులు ఎంతటి భయంకరమైన పరిస్థితులు నా ఎదురుగా వచ్చిన తండ్రి ధైర్యాన్ని నా నిరీక్షణని కోల్పోకుండా ముందుకు పోయింది కొనసాగేలాగే సహాయం చేయమని ఎత్తబడిన వాక్యాన్ని ప్రభావిరే నీరు కట్టి ఫలింప చేయమని ప్రేర్ లో ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ప్రభావిన మీరే దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో మీ పర్లోక శాంతి సమాధానం అనుగ్రహించమని మీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్డుకుంటున్నా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఇస్రాయలి దేవ వందనాలు అంతరంగం మమ్మల్ని ఈదులు గాను నీ రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా మమ్మల్ని చేర్చిన ప్రేమ స్వరూపి వందనాలు కరుణ సంపన్నుడా దయా వందనాలు ప్రభ ఇదిగో దేవ తండ్రి ప్రభ వాక్యంధారా నువ్వు మాతో మాట్లాడినావు ప్రభు అవును ప్రభా నాయన తండ్రి దేవుని ఇల్లంతట్లో ప్రభ మోష నమ్మకంగా ఉన్నాడని నువ్వు నమ్మకంగా ఉన్నట్టు లేఖనం సెలవిస్తుంది ప్రభ అలా మేము కూడా నీ ఎందు భయభక్తులు కలిగి లోబడి విధేయత కలిగి నాయన మేము కూడా నమ్మకంగా ఉండాలా మాకిచ్చిన పిలుపును ఏర్పాటును మేము నిశ్చయం ఏ విషయంలో మేము అనుమానించకుండా సందేహించకుండా ఏ విషయంలో మాలో ఎలాంటి కలవరపాటు లేకుండా అభ్యంతరాలు కలగకుండా ప్రభ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడనైనా వైపు చూచూ మీదుట ఉంచబడినా పరుగు పందెంలో ఓర్పికతో ఓర్పుతో పరిగెత్తమన్నవుతాండి కాబట్టి ప్రభా నాయనా. మా నిరీక్షణ నువ్వే ప్రభాయన ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభా కాబట్టి మా నిరీక్షణ నువ్వే ప్రభా మాకు ఆధారం నువ్వే ఆశ్రయం నువ్వే మా కొండా కోట దాగుచోటు సమస్తం నువ్వే ప్రభానైనా కాబట్టి ప్రభాన్ని ఎందు మేము ఎల్లప్పుడూ ప్రభా నమ్మిక ఉంచాల ప్రభా ఈరోజు ఎంతో మంది జనులు నమ్మకం పెట్టగలుగుతున్నారు గాని నమ్మిక మాత్రము అయినా కొంతమందే పెట్టగలుగుతున్నారు ప్రభా అలా మేము ఎల్ల వెళ్ళాల ప్రభాయినా నమ్మిక ఉంచి ప్రతి విషయంలో తండ్రిని ఎందు ఆధారపడి నాయన మేము ముందుకు పోవాలా నాయన ప్రతిదీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అన్నావు తండ్రి కాబట్టి మాకు అమూల్యమైన అత్యధికమైన ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించినావు ప్రభ వాటిని మేము నమ్మిక ఉంచాలా విశ్వాసం కలిగి ఉంటే మాలో ధైర్యం ఉంటది మాలో ఉత్సాహం ఉంటది నిరీక్షణ ఉంటది ప్రభ ఆ వాక్యాల ప్రకారంగా ప్రభా మేము నడుచుకుంటే ప్రవర్తిస్తే ఆ రీతిగా మా జీవితాలను అవలంబించి నడుచుకుంటే మేము నీ పట్ల నమ్మకంగా కలిగి ఉండగలము పరిశుద్ధత కలిగి ఉండగలము నీ పట్ల భయభక్తులు కలిగి లోబడి విధేయత కలిగి ప్రభ నీ ఇష్ట ఈ లోకంలో నీకు ఇష్టలుగా సాక్షులుగా మేము జీవించగలం ప్రభా కాబట్టి ప్రభాయన ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభా నీ యొక్క సరైన మార్గంలో త్రోవలో నడిపించేదే నీ వాక్యం ప్రభా కాబట్టి నీ వాక్యం పట్ల ప్రభా మేము ఎల్ల శ్రద్ధ కలిగి ఉండాలా నాయన ప్రతి విషయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆ వాక్య ప్రకారంగానే ప్రభాయన మేము ముందుకు పోవాలా ప్రభా ఎందుకంటే మేము ఏ విషయంలో ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయా పరిస్థితుల్లో ప్రభ వాక్యమే మమ్మల్ని నాయన నడిపిస్తుంది కాబట్టి కాబట్టి నీ వాక్యంలో సంపూర్ణంగా మేము ఉదక స్నానం చేయబడాలా ప్రభా కాబట్టి వాక్యం ద్వారా నువ్వు కాబట్టి మాలో ఇంకా ఏమైనా నీ పట్ల అభ్యంతరము అనుమానము ఇంకా నా ప్రభానయినా తండ్రి నీ పట్ల లోపడని జీవితము ఇంకా పిరిగితనము అవిశ్వాసము తండ్రి ఇంకా ప్రభానయినా ప్రభా నీకు తగినట్లుగా మా జీవితం నా జీవితం లేకపోతే నన్ను క్షమించు ఈ వాక్య నా జీవితాన్ని ప్రభా నైనా నా యొక్క స్థిరపరచు ప్రభాయన ప్రతి విషయంలో ప్రభా నీ మీద ఆధారపడుతూ ప్రతి విషయం చెల్లించుట దేవుని చెత్తం అన్నావు మేము కరువులో ఉన్నా ఆనందంలో ఉన్నా సమాధానం లేకుండా ఏ స్థితిలో ఉన్నా కానీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు మా పట్ల ఎల్లవెలడా ఉన్నావు ప్రాభా కాబట్టి తండ్రి ఏ విషయంలో కూడా మేము అనుమానించకుండా నిబ్బరమ్మ కలిగి దిగులు పడకుండా జడీయకుండా మేం బెదరకుండా దేని విషయంలో ప్రాభ ఉండకుండా మీ యొక్క క్రియలను ప్రభా ఆయన మేము అవలంబించి నడుచుకోలేక సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా సిస్టర్ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ గొంతు నొప్పి నుంచి ప్రభా అలాగే యొక్క హార్ట్ దగ్గర నుంచి నొప్పి ప్రతి అనారోగ్యాన్ని మీరు గద్దించండి స్వస్థపరచండి సిస్టర్ ఇంకా బలపరచండి వాక్యంలో ఇంకా ప్రభా సంపూర్ణంగా తండ్రి అభివృద్ధి పరచండి ఏ విషయంలో కూడా ప్రభా ఎలాంటి అభ్యంతరాలు అనుమానాలు సందేహాలు కలవరాన్ని పెరిగితనాన్ని కలగజేస్తున్నా ప్రతి చీకటి దురాత్మ సిస్టర్ ని విడిపించండి సిస్టర్ కి ప్రభా యొక్క పరిశుద్ధాత్మ నడిపి అభిషేకం అనుగ్రహించి తండ్రి వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మర్మము సత్యము ఆయన బయలుపరిచిగా వాడుకోమని అలాగే మనోజ్ బ్రదర్ నుంచి ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ తలనొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే తండ్రి గొప్పదేవా వందనాలు నా ప్రభా ఆయన పట్ల ఉన్న ప్రతి శోధన కొట్టివేసి ప్రభా ఇద మీరు సజీవ సాక్షులుగా నిలబెట్టినారు ప్రాభ ఆ కుటుంబం పట్ల ఇళ్లవెల మీరు కనికిరము కృప ఆదరణ చూపిస్తున్నారు ప్రభా నాయన తండ్రి అలాగే ఆ కుటుంబం మనోజ్ బ్రదర్ రేణుక సిస్టర్ ఇంకా విజృంభించి సువార్థ పరిచర్ చేయాలా ప్రతి స్థలంలో నీకు వరకు సాక్ష్యం ఇవ్వాలా సత్యమును గురించి ప్రకటించటకే నేను పంపబడిన ప్రభ అలా నీ సత్యాన్ని నైనా ధైర్యంగా సకల జనులు ఎదుట వాళ్ళు ప్రకటించాలా ఏ విషయంలో అనుమానించకుండా సందేహించకుండా ప్రభ ప్రతి విషయంలో నీ వైపు చూస్తూ నాయన ముందుకు పోలాగా మీరే కృప చూపించండి సహాయపడండి కుటుంబం కావలసిన ప్రతి సహాయము ప్రతి అక్కర్లు అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభాయన తండ్రి రామచంద్రన్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి నేను ఆ కుటుంబం అంతా ఎంతో తండ్రి దుఃఖంలో ఉంది ప్రభా నీ వాక్యమే లేఖనమే సెలవిస్తుంది దుఃఖపడి ధన్యులు వారు ఓదార్చబడుతున్నారు అన్నావు ప్రభా కాబట్టి ఆ కుటుంబం రక్షణ పొందలేదు ప్రభు ఆయన తండ్రి ఆ కుటుంబం పక్షాన ప్రభ వాళ్ళ పాపాలు తండ్రి నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం రామచంద్రన్ బ్రదర్ చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి ఆయనకి ప్రభ మీరే మార్గం చూపించండి ఆ యొక్క నుంచి ఎట్లా బయట పడాలో ప్రభా మీరే చూపించండి ఆయనను ముట్టండి తాకండి స్వస్థపరచండి వాళ్ళ భార్యను అశిష్ట కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి భార్య ఇద్దరు రక్షణ పొందాలా మారు మనసు పొందాలా సంపూర్ణంగా నీ తట్టు తిరగాల నీ రాజ్యంలో ఉండాలా ప్రభా కాబట్టి ఆ రీతిగా మీరే వాళ్ళ పట్ల మీ కనికిరము కృప ఆదరణ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ యొక్క ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి సహాయం మీరే అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే మోజస్ బ్రదర్ కుటుంబం కూడా ప్రభా ఆ కుటుంబానికి ప్రతి బంధకంలో నుంచి విడిపించి ఆ కుటుంబం సంపూర్ణంగా నీ సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళకున్న ప్రతి ఒక్క ఆల్కహాల్ స్పిరిట్ల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం అయినా తండ్రి ప్రభా ఇద్దరికి బిడ్డలకి ప్రభా మంచి ఉద్యోగం అనుగ్రహించండి ఆ కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలాగే కూడా మీరు ముట్టండి తాకండి ఆయన ఆలోచనలు తలంపలు స్వస్థపరచండి ఆల్కహాల్ స్పిరిట్ నిసుక్రీస్తు నామంలో గద్దించి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తన భార్య పట్ల ప్రేమ తన తల్లిదండ్రుల పట్ల భయం కలగాల అలా తను సంపూర్ణంగా రక్షణ పొంది మారు మనసు పొంది నీ తట్టు తిరుగులాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే స్వరాజన ఉద్యోగ విషయంలో ప్రభ మేము ఎన్నో సార్లు ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థన అంగీకరించే దేవుడు ఆలకించే దేవుడు తగిన కాలం తగిన సమయం ముందు చేసిన ప్రతి ప్రార్థనను ప్రభా నెరవేర్చు నమ్మదగిన దేవుడో ప్రభా కాబట్టి మేము ప్రతి దినం ప్రభానైనా అనుదినం ప్రభానైనా ఎడతెగ కాస్త సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నీ కృప కనికరము నా తండ్రి మా ప్రార్థన పట్ల ఉంచమని నీ కణుదృష్టి ప్రభానైనా మీ చెవులు మా ప్రార్థన అంగీకరించమని స్వరాజ్ భద్రకి మంచి ఉద్యోగం అనుగ్రహించి మీరు సాక్షిగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్న ఇంటర్వ్యూలకు వెళ్తుండగా మీరే జ్ఞానము తెలివి అనుగ్రహించండి ప్రతి ఇంటర్వ్యూలో ప్రభా మీరు తోడుగా సహకారీగా ఉండిన ఆయన మీరే ప్రభ స్వరాజ్ బ్రదర్ కి మంచి ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో కావాల్సిన ప్రతి సహాయము ప్రతి అవసరం అక్కరతలు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకుండా ప్రతి సమస్యల నుంచి విడిపించండి ఎవరు ఎలాంటి విషయంలో అనుమానించకుండా సందేహించకుండా అభ్యంతర పడకుండా ప్రతి ఒక్కరు ప్రభ నీ వైపు చూసలాగిన తండ్రి నీ తిరిగి నిన్ను ఆధారం చేసుకొని ఆశ్రయం చేసుకొని నీ పట్ల నమ్మకం కలిగి నమ్మక కలిగి ఉండిలాగా సహాయపడండి వాళ్ళు వెళ్లే ప్రతి పనుల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి వాళ్ళ కుటుంబాల్లో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మదాను ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళకున్న ప్రతి అవసరం అక్కర్తలు మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ యొక్క ప్రతి ప్రార్థన ప్రభ మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ప్రభా ఈ వాక్యాన్ని నా హృదయంలో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె స్తోత్రం పరిశుద్ధి ప్రేమగల తండ్రి కృపామేడా దయాసుక్రీస్తు ప్రభావం ఈ పరిశుద్ధి నామానికి స్థూతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి మరి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన యొక్క బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం రాజా సమస్త మహిమ ప్రభావాలు మీకి నా తండ్రి నీవే ధమలవర్ణుడు రత్నవర్ణుడో అతి వేరులో అతి సుందరుడు కాంక్షణీయుడో ప్రభావం మీకు స్తోత్రమున అయా మరి రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడిన పాటల ద్వారా మహిమ పొందిన దేవా మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన హయాయి లోకంలో ఎవరు నమ్మదగిన వారు కారు ప్రభా మనుషులు నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు స్తోత్రం రాజులను నమ్ముకున్న కూడా యహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు ప్రభా మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం హయా నమ్ముకొని ఉన్నాం ప్రభావ ప్రతి ఒక్క అవసరాన్ని మీరు తీరుస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు అర్పిస్తుంటాం అయ్యా నా తండ్రి ప్రభావ మరి ప్రార్థనాంశాలుగా నా తండ్రి మేము ప్రార్థిస్తుంటున్నాం మా ప్రార్థనకు జవాబు దయచేయగల సమర్థుడ ఉన్నవి అని నమ్ముచుంటున్నాం ప్రభా నా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు అన్నిటిలో నా తండ్రి ఈ అధికారమున కప్పుకుంటూ మాకు ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం అయ్యా తండ్రి మరి రేణుక శిష్యులు ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ఆయన అలాగే మనోజ్ బదవర్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ఆ నొప్పిని తీసివేయండి ఆయన సంపూర్ణ స్వస్థత ఆ ఇరువురికి దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం ప్రతి శోధన కొట్టివేయండి కీడు నుండి తప్పించండి ప్రభావ ప్రతి శాపం నుంచి విడుదల దయచేయండి శ్రీ క్రీస్తునామాలు అక్కడ శీకటి శక్తులు వేసుక్రీస్తునాలు బంధించేయండి ప్రభావం మీకు స్తోత్రం చెల్లిస్తుంటాం గగనాథం బార్థిస్తుంటాం రాజా ఆయన బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి అనారోగ్యం కొట్టివేయండి ప్రభావ అతడి నీ గాయపడిన హస్తముల దారం బుట్టి శుద్ధినిగా చేసి ప్రభా మీరు రక్షించుకొని మీ నామానికి మహిమఘనత చేసుకోండి ప్రభావ మీకు స్తోత్రం నా తండ్రి ఆ గృహము మొత్తం రక్షణ మీకు దయచేయండి ప్రభావ స్తోత్రం అలాగే నా తండ్రి మరి స్వరాజ్ బహు విషయంలో ప్రార్థిస్తుంటున్నాము ఆయన ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆ శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభావ అతడి ఉద్యోగ విషయంలో సహాయం అనుగ్రహించండి అతని మీరే ఉచుకపోయిన ద్వారాలను తెరిచి నా తండ్రి ఆ తండ్రి మంచి ఉద్యోగము మీరే దయచేయగలరని నమ్ముతూ ఉంటున్నాం ప్రభు నా మీరే ఆత్మకార్యం జరిగించి మీ నామానికి మా తెచ్చుకోండి ప్రభు మీకు స్తోత్రం నా ఇంకొక బ్రదర్ని కూడా ముటి తాకి స్పష్టపరచండి ఎలాంటి వ్యసనాలు ఉన్నాను నా తీసివేసి నాయన మీరు రక్షించుకోండి వారికి రక్షణ భాగ్యము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన మీకు స్తోత్రాలు రాత్రికాల సమయంలో మేము అందరము నా తండ్రిని స్మృతించి గనపరిచి నేను మహిమ పరిచినందుకున్నట్టు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని రాత్రికాల సమయంలో బ్రదర్స్ సిస్టర్ అందరిని దీవించి ఆశీర్వదించమని అత అవసరాన్ని ఏ సిద్ధిస్తున్నామో తీర్చి మీ నామానికి ఘనత తెచ్చే సాక్షులుగా ఉన్నట్టు కృప చూపండి అలాగే కావాలి సిస్టర్ మరియు నా తండ్రి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన వాళ్ళ భర్తకు మార్గమనసు దయచేయండి రక్షణ భాగ్యం దయచేయండి వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోండి పరిశోధనలు అన్ని కొట్టివేసిన ఆయన కీడు నుండి తప్పించి మీ రెక్కల చాటున మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరుచుకోను తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోనుమని యేసు క్రీస్తు పరశు జ్ఞానంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ అంటే మీ వాక్యం అంటే బలం వేసు ప్రభా మీ వాక్యం అంటే ప్రభా మేలు వేస్తు ప్రభా ఈ వాక్యం మా ఉదయం లో ఉండే ప్రభా ఆ వాక్యం మా ఉదయం లో ప్రభా భద్రపరిచి దాన్ని పరిచారా ముందు మీరే నడిపించండి అలాగే మా మీరే నడిపించి ఇంకా లోతు నడిపించి సరస్వతం నడిపించమని ప్రార్థిస్తున్నాం అనేక వాక్యం వెలిగించారా అనేక జీవితంలో చీకటిలో ఉండేది ఈ వాక్యమే వాళ్ళ జీవితంలో మేలు కలిగి వెలుగు కలిగి నీ దగ్గర సహాయండి అదే స్టేవలో మాకు అందరికీ వాడుకోమని ప్రార్థిస్తాం ఈ రాత్రిలో ప్రభా ఇద్దరి సురం వినబడి నా దీవాణి నీ వల్ల కలిగింది కనిచేస్తూ ఈ వాక్యం ఉదయంలో ప్రభా ఇని ప్రభా వినే వాళ్ళ కాకుండా ప్రభా ఇంలా ఇతర జీతంలో వెలుగు కలగా అనుకో భాగ్యం మాకు దైత్యమని నా దేనికైనా క్రిపలో జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు నువ్వు కాపాడుతున్న ఎక్కువ తగ్గలు చేస్తున్నాను ఒకసారి జ్ఞాపం చేసుకుని పీడించే సైతానికి దెయ్యాన్ని కాల్చేయండి అలా ముట్టని తాకండి ఆ ఒక్కరు ముట్టి తాకే కుట్టు స్వస్థపరచండి నా దీవానికి ఉందన్న అలా నా దీవాన్ని సమస్య సాధం ప్రార్థించి మా నా ఇం కార్యం చేసి నీ వంతు తెలువలు గాయధర అన్ని వాళ్ళు స్వస్థపరచండి ఆత్మీయ తెలువని నీలగల చోదించండి అలాది నాదియా ఆ స్వస్థపరచం అని ప్రార్థం ఇంతవరకు ఏం మేలు కారం చేసినావు ఆ మేలు కోసం ప్రభా ఎన్ని చెప్తాను సిర నిలబెట్టుకోండి నా ప్రభానికి రామచంద్ర జ్ఞాపకం చేసుకోను ఆయన కోసం మీ రక్తం కార్చును ఆ రక్తం ప్రభా పోషించండి ఆ పాపం శ్రమించండి మీ రక్తంతో కడగండి సుప్రభ ఆ బిడ్డ కోసం రక్తం కార్చును సంవత్సరం సాధ్యం ఆ క్యాన్సర్ ఆ బ్యాక్టీరియా నీ రత్నం ధర ఓడిపోవాలా విశ్వ అలాగే దాన్ని పారిపాలన ఇస్తే ప్రభా అదే వా మీరు రత్నం ద్వారా ఆయన ధర స్వస్థపర్చుని తిరిగి ప్రార్థన ద్వారా గొప్ప సాక్షి మా ఇంటికి రక్షణ మేలు కలగాల అలాగే ఆ కుటుంబంలో పాపం శాపం మేము ఒప్పుకుంటాం మీ కడగండి మీ జ్ఞానం కలిగించి ఆ గుడి దేవతని గద్దించి దాన్ని విడిపించి సంపన ప్రభా ఈ ప్రభా వచ్చి వాళ్ళు వాయించని స్వస్థపరచం మెడిసిన్ రక్తం పరిస్థితి దుస్తులు ఇక్కడ పనిచేయకుండా దాని తర్మ వెళ్ళగొట్టమని ప్రార్థన సూర్యగ్రహం తన ఇంకా వాక్యం లేదు కదా నీ సాక్షిగా పత్తి చెప్పు మీ చిత్తాన్ని మీతో నెరవేర్చుకోండి జాబ్ ఎక్కడ ఉందో ప్రభావం చేపెట్టి నడిపించండి ఇంటర్వ్యూల ప్రభావం జాబ్ రావాలా దానిలో ప్రభావం పలుకుతో మీరు మాట పలికేసి గొప్ప మేలు మరొక గొప్ప ప్రభావ ఉద్యోగం దేండి తిరిగి సాక్షి మాకు వినా ప్రభావ ఆ దానికి ఇంతవి చేసిన ఇవ్వం ప్రార్థన చేసినాం మీరు ఆలోచించిన యేస ప్రభా మీరు ఆలోచించే దేవుడు ప్రార్థన పతి ప్రార్థన ఆలోకించే దేవుడు ఆలోకించిన నీకు కృతజ్ఞత చేస్తున్నాను నీకే వందనలు చేస్తున్నాను అలాగే మేమందరం చిన్న పిల్లలు పెద్ద పిల్లలు సేవలు వాడవాడాల అక్కడ సమీపించింది పతి జగల మంచి సాక్ష్యం నీ యొక్క సాక్షిగా నిలబెట్టుకోమని సిలవ సాక్షిగా నిలబెట్టుకోమని తాను ఏసే వంద ఈ పాల్గొన్న ప్రతి భ్రదర్కు ప్రతి సిస్టర్ కు ఆరోగ్యాలు ప్రసాదించాలి దేవా అందరినీ ఆరోగ్యంగా ప్రసాదించి అందరి మనుషులకి ప్రతి మనిషిని నువ్వు తాకుదేవా నీళ్ళ మంచి గుణాలందరినీ వాళ్ళకి మంచిగా ప్రసాదించదేవా అందరినీ కాపాడుదేవా ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళందరినీ కూడా యేసు రక్తంతో పరిశుభ్ర రక్తంతో కడిగి వాళ్ళని ప్రసాదించదేవా ఆయుర వాళ్ళని కాపాడాలి దేవా ఆమె తండ్రి గొప్పదేవాదాన్ని ఇంతవరకు మీరు మాకు సహాయకులు కూడా నడిపించడానికి మీకు వందనాలు తండ్రి ఈ యొక్క సాయంత్రం సన్న ప్రవ్వ మీ సన్నిధిలో మేము మేము కడుపుతున్నాం అయినా ఎటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రవ్వ మీ సన్నిధిలో రవ్వ ఒక దినం గడుపుట వెయ్యి కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుందైనా అటువంటి అవకాశాన్ని ఈరోజు ఇచ్చినందుకు మీకు వందనాలైనా కాబట్టి నైనా సంపూర్ణంగా మీ మీద ఆధారపడి మేము ముందు పోలవన సహాయపడండి మనుషులను ఆశ్రయించడం కంటే యహవను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించినాం ప్రవ్వ మీరు నమ్మదగిన దేవుడు ప్రతి కష్టం నష్టం ఇరుకు ఇబ్బందుల నుంచి విడుదల కల్పించే గొప్ప దేవుడు ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థత కలిగించే గొప్ప దేవుడు దుష్ట శక్తుల నుంచి అంధకార శక్తుల నుంచి విడుదల కల్పించే గొప్ప దేవుడు ముఖ్యంగా ప్రవ్వ మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ అనుకూలంగా తయారు చేసే గొప్ప దేవుడు దాన్ని మీకు వందనాలు తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ఓ ప్రవ్వ మీరు అక్కడ సమీపంగా మేము త్వరగా సిద్ధపడాలా నెక్ని సిద్ధపరచాలా ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా మీకు సంపర్క సమర్పించుకొని జీవించే బిడ్డగా తయారు చేయండి ఈ రాత్రి మంత్రి ధర ముఖ్యంగా ప్రభా చెప్పబడ్డ వాక్యాన్ని ఆశ్రదించండి మా జీవితాలలో బలపరిచి స్థిరపరచండి ఫలింపజేయండి మీ రాక వర్గ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండను గాక